ఉన్నటువంటి శక్తి నువ్వు ఒక్క తోపు ఇస్తే చాలు దానికి ఒక్క పుష్ ఇస్తే చాలు అంతే వెంటనే అది అర్బుదము అసంఖ్యంగా మారిపోతుంది ఉన్న చోటు ఉంటే ఆత్మలీనము సంలీనము విలీనం లీనం శబ్దానికి మూడు స్థాయిలు చెప్తున్నావు ఎందుకని లీయతే గమయతే ఇది లింగ జీవుడు ఈశ్వర స్థితిని మూడు స్థాయిల్లో పొందొచ్చు లీనము సంలీనము విలీనం ఈ మూడు స్థాయిలు ఈశ్వరస్థితులే కాసేపే అయ్యాడండి లీనం కాసేపు అంటే ఎంతసేపండి ఒక ఘడియపాట అయ్యాడు అనుకోండి అప్పుడు లీనమైపోయాడంట ఒక ఘడియపాటు గనక అతను ఉండగలిగితే ఉన్న చోట ఏ కదలికలు లేకుండా దానికి ఏమని పేరు లీనము పర్వాలా ఎదుగుతాడు పరీక్షిస్తాడు అనమాట గురువు ఇలాగా ఇతను ఎంతసేపు ఉండగలుగుతున్నాడు కదలకుండా ఎక్కడ కదలకుండా కాళ్ళు చేతులు కళ్ళు కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు కాదు నువ్వు కళ్ళు కళ్ళు కాళ్ళు కట్టేసుకుని ఆయన ఎదురుకుండా కూర్చుంటే లోపల ఎలా కదులుతున్నావో చూస్తావు అది ఆయన తెలివితేపల కదలికలను గుర్తించి నువ్వు లోపల కదులుతున్నావమ్మా అని బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు లోపల కదిలేదు ఈవిడికి తెలుసా తెలియదా ఆవిడికి తెలుసు ఎందుకని ఆవిడ ఎవరి గురించి వారికి తెలియకపోవడం ఏముంటుంది లోపల జరిగే సినిమా అంతా అక్కడ కనబడిపోతూ కాబట్టి ఈ సినిమా ఆగాలన్నమాట ఆంతరిక జగత్తు ఆగిపోవాలన్నమాట ఆంతరిక జగత్తు బాహ్య జగత్తు గురించి పడకు ఈ ఆంతరిక జగత్తు కనుక ఎవరి నుంచి ఆవిర్భవించిందో వాడిలోనే గనక చేరిపోతాయి కలిసిపోతే అందుకే మనం నదీ సంగమ స్థానం దగ్గర స్నానం చేయడం విశేషం అని చెప్పాం త్రివేణి సంగమం అలహాబాద్ అలాంటివి చాలా ఉన్నాయి భారతదేశ నిండా నదీ సంగమ స్థానాలు ఉన్నాయి నదీ స్థానంలో ఎలా అయితే ప్రదక్షిణానికి పెడతారో అలాగే సంగమ స్థానంలో కూడా ప్రదక్షిణానికి పెడతారు నది ప్రదక్షిణం చేసేవాడు సరే సంగమ స్థానంలో ఏమిటయ్యా స్నానం చేయడం విశేషం మరి అక్కడ సముద్ర ప్రభావం ఉంటుంది నది యొక్క ప్రభావం కూడా ఉంటుంది ఈ రెండింటి ప్రభావంలో ఏది బలవత్తరైందంటే సముద్రం బలవత్తరైంది నది వేగంగా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది అలాగా నీలో ఉన్న జీవభావన నీలో కదలికలు కదలని స్థితి ఎందు కదల పరమశివుడు లీనం ఒక గడియపే గాడు ఉన్నాడు అనుకోండి లీనం నలభై మన మన వేదాంతంలో ప్రతిదీ వ్రతాలు కానీ దీక్షలు కానీ జపాలు కానీ తపాలు కాని అన్ని అన్ని నలభైలతో ముడిపడి ఉంటాయండి ఈ నలభై సంగతి విశేషం తర్వాత చెప్తాం ఎందుకంటే ఇప్పుడు టైం అయిపోయింది సరే ఈ నలభై నలభై నిమిషాలు కనుక ఉండగలిగాడు అనుకోండి లీనం నలభై రోజులు ఉండగలిగాడు అనుకోండి పర్వాలేదు స్టేబిలిటీ వచ్చింది వీడికి ఇప్పుడు నలభై రోజులు కనుక ఎక్కడైనా అలా ఉండగలిగితే వాడు స్టేబుల్గానే ఉన్నాడండి పర్వాలేదు స్థిరంగానే ఉన్నాడు మా వాడు సరిపోతుందా అన్న చాలదండి నలభై నెలలు నలభై రోజులు చాలకపోతే ఏం చేయాలి నలభై నెలలు అదే పని ఉన్నాడు ఏమైపోయింది అప్పటి నాలుగు నెలలు చాతుర్మాసం ఉండమంటేనే బ్రహ్మాండం బదులైపోతుంది పక్కన సున్నా పెట్టిన నలభై నెలలంటే ఏమండి ఇది అయ్యే పని అంటారా అన్నాం చూడండి ఇప్పుడు ధ్యానం ఎంతకాలం చేయాలంటండి నాలుగు నిమిషాల నలభై నిమిషాల నలభై రోజుల నలభై నెలల ఏమండి దృష్టిని సహస్రారం మీద ఎంతకాలం పెట్టమంటారు ఎంతకాలం పెడితే తెలుస్తుంది ఇలా అడిగేవాడు ఆత్మజ్ఞానానికి పనికిరాడు ఎందుకేది వాడు ఎప్పుడు అలాగే ఉండాలి కదా నీకు సహజం అంటే ఏమిటి వాడు ఎప్పుడు అలా ఉండాలి మూడవ స్థలలోనూ దృష్టిని సదా ఏకాగ్రం చేసి ఎప్పుడు బ్రహ్మరంధ్ర స్థానంలో నిలపగలిగిన వాడెవడో వాడు కదా ముక్తుడు వాడికి చెప్తున్నా ముక్తి మరి మూడవ స్థలలోనూ వాడికి దేశకాలములు తోచని పద్ధతిగా బ్రహ్మరంధ్ర స్థానంలో నిలకడ చెందిన వాడికి బుద్ధేస్తు ఆత్మని యో బుద్ధే పరతస్తు సహా ఈ బుద్ధి పరంలో చేరిపోయింది హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరిణమిదం పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమే భిష్యత్సా తి శాతి హరి ఓ